మహాఘనుడు మహోన్నతుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కృపా సత్య సంపూర్ణుడు సర్వోన్నతమైన స్థలంలో ప్రభా మనుషులందరికీ నీ ప్రభ సమాధానం కలగ ఈ లోకంకి నీకే వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రములు ప్రభం మీ పరిశుద్ధ నామం వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడవు ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడవైన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ న దేవదూతల చేతప్ప కూడా పడుచున్నట్టండి నీకే వంధనాలు అయ్యా నీకే వంధనాలు వందనాలు ఇంత మట్టుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి గొప్ప కార్యంని బట్టి ప్రతి మేలుని బట్టి ప్రతి మంచి ఈవిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభ ఎన్నో రకాల శోధనల ద్వారా రోగముల ద్వారా ప్రభ నతండి భయంకరమైనటువంటి అపవాది తంత్రముల మధ్యలో మమ్మల్ని నడిపిస్తూ ప్రభ నతండి మాకు విజయం నిస్తూ మమ్మల్ని ప్రభ పైకి లేవనెత్తిన దేవుడవు నీకు వందనాలు పడిపోయిన ప్రతి ఒక్కరిని వాడవు నీవే నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంకాల సమయంలో ప్రభ ప్రజ ఒక బిడ మోకాలుని నీక సన్నిధిలో చేరి ప్రభ నేను స్థుతించటకు ఘనపరచటకు పాటల ద్వారా మహిమ పరచటకు వాక్యం ద్వారా మాతో నడిపించే దేవనీకి వందనాలు చెల్లిస్తున్నాం మా దేవుడవు మా రక్షకుడవు మా పోషకుడవు మా విమోచకుడవు మమ్మల్ని స్వస్థపరచు వాడవు నా తండ్రి ప్రతి ప్రార్థనను ఆలకించే దేవుడు మాతో మాట్లాడే దేవుడవు జీవం గలన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రంలు నాయన అంత్యకాల సమయంలో ప్రభ యుగాంతంలో ప్రభ నా తండ్రి మేము మీ సన్నిధిలో ప్రభ మోకరించి ఈ విధంగా నేను స్తుతించుటకు ప్రభ మాకు గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం టీవీలో ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరి ట్లను ఆలకించండి ప్రతి ఒక్కరి మనవులను ప్రభ నీక సన్నిధిలో ప్రభ చేరుటకు ప్రభణతని నీక దూతులతో ప్రభనతని ఆజ్ఞాపించండి నా దేవా నీవు గొప్ప కారు మా పట్ల నీవు మాత్రమే చేయగలవని ప్రభనతని మేము నమ్మి ఉన్నాం ప్రభ నేను నిస్తుతిస్తున్నాను నతడి సాయంత్రకాల సమయంలో ప్రభ చెప్పనైన వాక్యం బట్టి నీకు వందనాలు వేసినతని యొక్క మొత్తం కూడికలోని యొక్క నామంనికి ఘనత మహిమ కలుగును గాక మా ప్రభ మా రక్షక ప్రతి ఒక్క త్వరగా నడిపించండి ఈ సాయంత్రకాలపు వాక్యం చేత మమ్మల్ని దీవించండి ప్రతి ఒక్కరిని ప్రభ మీ యొక్క చేత తృప్తిపరచమని ఏసయ శక్తి కల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ విజయ గీతము మనసారనేను నేను నా విజయము కై ప్రాణత్యాగము చేసవు నీవు పునరుతానుడనివే నా పననికే నారాధనం విజయ గీతము మనస్సరణేను పాడత నా విజయము కై చేసావు చేసనీవు పునరుతనుడనివే నా పననికే నరాదరణ పునరుతానుడనివే నా పనికే నా రాధనం ఉన్నతమైన నిపదేశము నా నిత్య జీవము కెటము వేసివే నిము చూడనాలు తమైనా నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఏసయ్యా నీ తీర్మానమే నన్ను పినిపినది నీ ఉత్తమమైన నీ తీర్మానమే నన్ను పిలిచినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై త్యాగము చేస నీవు పునరుతనుణ నివే నా పననికే నారాధన ఒక కనియాయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నునాలో ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగే నునాలో ఏ నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది ఏసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది విజయ గీతము మనసార నా విజయము కై ప్రాణత్యాగము చేసీ పునరుతానుడనివే నారాపననికే నారదన పునరుతానుడనివే పనకే నారాధన నూతన ఎరుశలెం సీయొను నాకై నిర్మించు చున్నావు నీవు ఈ నిరీక్షణ రగులు చున్నది నాలో నూతన ఎరుశలెం నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణ రగులు చున్నది నాలో నిషయా నీ ఆధిపతి అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ ఈ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుతానుడనివే నా పననికే నారదన పునరుతానుడనివే నా పననికే నారదనం థ్యాంక్ యూ నిజమైన ద్రాక్ష బలి నీవే నా పాట నిజమైన ద్రాక్షల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షల్లినివే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకు ప్రేమా ఎనలేని నీ ప్రేమా ఎనలేని నీ ప్రేమా నిజమైన ద్రాక్షల్లినివే నిత్యమైన సంతోషమునిలోనే నిజమైన ద్రాక్షల్లి నీవే నిత్యమైన సంతోషమునిలోనే అతికాంక్ష నీయుడ దివ్యమైన నీ రూపులు జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా అతిగా చీడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకునే పత్రికగా శిలమయుండగా నన్ను నీదురక్తముతో కడగే నీ పోలి కగా మాచినవే నాయ శిదమయండగా నీదురక్తముత్తు కడే నీ పోలిక మాచినవే నాయ నిజమైన ద్రాక్షల్లిని నిత్యమైన సంతోషమునీలోనే నిజమైన ద్రాక్షల్లిని నిత్యమైన సంతోషమునీలోనే వాక్యంపైకి వెళ్దాం చిన్న ప్లాన్ చేసుకున్నా గొప్ప ప్రేమతోటి గొప్పతోటి నాకు ఇచ్చిన యొక్క దాన్ని తను బట్టి నీకు వంద ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందరించిన దానికి ఏ సజీవులలో నన్ను ఉంచిన విధానం బట్టి నీకు వంద ఆన్సర్ చేసినా జరుగుతుంది సజీవులు అన్న నన్ను అయ్యా అనేకులకు సువార్థ ప్రకటించ వాడుకున్న వివిధ వివిధ బిడ్డగా నన్ను నీకు వంద ఆన్సర్ చేసినా జరుగుతుంది అనేకులకు సువార్థ ఏ ముందడుగు వేయాలని జరుగుతుంది ఎయిటీ రీతిగా బ్రదర్స్ తోటి సిస్టర్స్ తోటి అయ్యా ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద ఆన్సర్ ఎన్ని పాటలు అవుతున్నాయి ఆ మీరు ఉన్నందుకు వంద ఆన్సర్లు ఇస్తున్నాం దర్శించి మాట్లాడడం జరుగుతుంది లోక సంబంధమైన మాటలు తలంపులు ఆలోచనలు ఏం లేకుండా అయా పరిశుద్ధమైన ఆలోచనతోటి నీ చిత్తానుసారమైన మాటలతోటి మన ముందర నడిపించండి అది తండ్రి అయా వాక్యం చెప్తుండగా నీ మాటలే ఉండడం జరుగుతుంది నా సొంత మాటలు సొంత తలంపులు ఏం ఉండద్దు జరుగుతుంది గొప్ప ప్రేమతో మమ్మల్ని నడిపించండి జరుగుతుంది నీ చిత్తానుసారంగా నడిపించండి విన్న వాక్యం ఆయా మా హృదయంలో నాటబడాలని కృపర్ దయచేసి ఏమైతే ప్రాధాన్యంనే వాటిని విజయం దయచేస్తావని ఏ సినిమాలు వేరుకున్నాం అందరికి రీదాలండి మొదటి పేతురు ఐదో అధ్యాయం మొదటి పేతరు ఐదో అధ్యాయం మొదటి ఇక్కడేం మాట్లాడుతా ఉన్నాడంటే తోటి పెద్దను క్రీస్తు శ్రములను గూర్చిన సాక్షిని బయలపరచబడ మహిమలో పాలివాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను అరుయా ఇక్కడున్న ఈ ప్రజలకు ఈ పేత రాసుడు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి రాయ రాయబడ్డ పత్రికలు ఇవన్నీ ఏమని రాస్తున్నాడంటే తోటి పెద్దను ఇక్కడున్న వాళ్ళందరికీ ఈయన పెద్దగా ఉన్నాడంట క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని ఏసు క్రీస్తును స్వతహా చూసిండు ఎన్ని శ్రమలు పడ్డాడు ఎన్ని ఎన్ని శోధనలు పడ్డాడు ఎన్ని అద్భుతాలు చేసిండు ఎన్ని ఆశ్చర్యకరాలు చేసిండు అవన్నీ చూసిన వ్యక్తీనా బయలుపరచబడ మహిమలో పాదివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను ఏంటంట ఏసు క్రీస్తు వస్తాడు ఆయన బయలుపరచబడతాడు ఆ మహిమలో నేను కూడా ఉంటా క్లియర్ క్లారిటీగా చెప్పుకొస్తా ఉన్నాడు అక్కడ ఉన్న పెద్దలకు మాత్రం హెచ్చరిస్తుండట కొన్ని విషయాల్ని అంటే హెచ్చరించడం అనేది ఎప్పుడు జరుగుతుంది మన జీవితంలో ఎప్పుడైతే మనం దాంట్లో ఉండకపోతే చెప్పిన మాట వినకపోయినప్పుడు హెచ్చరించడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ పెద్దగా ఉండి ఈయన ఏం చెప్తుండు అక్కడ ఉన్న ప్రజలకి వివరిస్తుండే ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలని చెప్పేసి చెప్తుండు దానికి మరి ఈయనకున్న అథారిటీ ఎక్కడిది అనంటే క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని ఈయన సాక్షి ఉన్నాడు దేవుని శ్రమలలో ఈయన సాక్షి బిడ్డగా ఉన్నాడు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డగా ఉన్నాడు కాబట్టి ఈయన చెప్పడానికి అథారిటీ దేవుడు ఇచ్చిండు కలుయ ఇక్కడ ఏమంటున్నంటే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారమే ఇష్టపూర్వకంగాను దుర్లాభ పేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ దానిని కాయుడి హలు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆయన ఏదైతే సంఘాన్ని నడిపిస్తా ఉన్నాడో అదే విధంగా ఆయన ఎవరినైతే తయారు చేసి ఉండే అక్కడ ఉన్న ఆవిడలకు ఏ విధంగా సేవను నడిపించాలా ఒక మనం మనకు మనందరము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలనుకుంటారంటే సేవ చేయాలని హండ్రెడ్ అనుకుంటారు ఎందుకంటే మనకున్న బ్యాక్గ్రౌండ్ అంతా అది సేవ చేయాల ఇతరులను మార్చాలా ఆ దేవుని ప్రాణాళిక ఏదైందో అది అనే చిత్తం ప్రతి ఒక్కరికి అయితే ఇక్కడ పేతుడు చెప్తున్న కొన్ని నియమాలు ఏవైతున్నాయో అవి మనం అందులో ఉన్నమా లేమా అనేది ఒకసారి మనం పరీక్షించుకుందాం ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు మన జీవితంలో కూడా ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు మన జీవితంలో తొలగిపోవడానికి దేవుని నుంచి దూరం కావడానికి ఎన్నో ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని విషయాలు దేవుడు పేతుడి ద్వారా మాట్లాడి ఏమంటుండంటే ఆయన గురించి ఏం చెప్తున్నాడు అంటే బలిమి చేత కాక బలవంతంగా దేవుని సేవలోకి ఆయన రాలేదంట పేతులు ఏం చేయలేదంట బలవంతంగా దేవుని సేవలోకి రాలేదు దేవుని చిత్త ప్రకారమే ఇష్టపూర్వకంగాను హలియ మనుషుల చిత్త ప్రకారం కాదు చాలా మంది ఇప్పుడున్న సేవలో ఎట్లా అయిపోతుంది అంటే పాస్టర్ పాస్టర్ వాళ్ళ కొడుకు లేకుండా పాస్టర్ వాళ్ళ బిడ్డ ఆ విధంగా అయిపోతా కానీ ఇక్కడ దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా కొంతమందిని దేవుడు నియమించండి వాళ్ళు సేవ చేస్తే ఇంకా భయంకరమైన సేవ అవుతుంది అంటే వారసత్వంగా వచ్చేది కాదనేది కొన్ని విషయాలు ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నాడు బలిమి చేత కాక దేవుని చిత్త ఇష్టపూర్వకంగాను హలియ ఏం చేసిందట పేదరు అనే ఆ సేవకుడు బలం బలిమి చేదా అంటే ఫోర్స్ఫుల్ గా ఆయన రాలేదు ఫస్ట్ ఎట్లా వచ్చిందట దేవుని చిత్త ఇష్టపూర్వకంగాను ఏం చేయడానికి తన సొంత కార్యాలు తన సొంత జీవితంలో జరిగే ఏదైతే పనులు ఉన్నాయో వాటి కోసం రాలేదంట ఆయన దేవుని చిత్త ఇష్టపూర్వకంగాను దుర్లభాపేక్షతో కాక అంటే ఏదైనా డబ్బు వస్తుందేమో పోతే మన పైసలు వస్తాయేమో పోతే మన కానుకలు వస్తాయేమో పోతే ఇంకోడైనా మనకు కారు వేస్తాడేమో బంగ్లానే వేస్తాడేమో అట్లాంటి చెడ్డ ఆలోచన తోటి అయినా పోలేదనమాట కాక సిద్ధ మనసుతోనూ ఒకటి స్థిరమైన మనసు పెట్టుకున్నాడు దేవుని అందు అదే మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందును పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి అలుయ ఏం చేస్తున్నట పీతుడు ఎట్లయితే కాస్తుండో ఏదైతే ఈ ఈ దుర్లాభ అపేక్ష ఏదైతే ఉందో ఏదైతే తొలగిపోవడానికి సేవ నుంచి దూరం కావడానికి ఉన్నాయో వాటిని అన్నిటి పక్కన పెట్టేసి ఇట్లా కాయండి అని చెప్పేసి చెప్తా ఏం చెప్తుంది ఇక్కడ ఫస్ట్ ఫోర్స్ఫుల్ గా మనం సేవకు రావద్దంట అవి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నారు కానీ దాని ప్రకారం ఉన్నమా లేమా అనేది దేవునికి తెలుసు మన అంతరాత్మకు తెలుసు ఇక్కడ ఏం చెప్తున్నట్టే ఫోర్స్ఫుల్ గా మన సేవకు రావద్దంట దేవుని చిత్త ప్రకారం దేవుని ప్రణాళిక ఉందా లేదా ఒకసారి పరీక్షించుకొని దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా మనం రావాలంట దుర్లభ అపేక్షతో కాక సిద్ధ మనసుతోను ఏంటిది డబ్బుల కోసమో లేకుంటే ఆర్థిక ఇబ్బందుల కోసము లేకుంటే మన జీవితంలో ఏదో మంచి జరుగుతుందనే కోసము కాదు కానీ దేవుని చిత్తం అంటే దేవుని ప్రణాళిక ఇతరుల ఆత్మలను తయారు చేయడం దేవుని కోసం చవడానికైనా వెనుకడకుండా ఉండడం ఇలాంటి సిద్ధ మనసుతో ముందడుకు పోవాలంట మీ మధ్యనున్న దేవుని మందను హలుయ మనకు ప్రతి ఒక్కరికి పలాన వ్యక్తిని మార్చడానికి దేవుడు అథారిటీ ఇస్తాడు అథారిటీ అంటే మనకు ఒక ఛాన్స్ ఇస్తాడు వాళ్ళను మార్చండి వాళ్ళని స్థిరపరచండి సెట్ చేయండి అని చెప్పేసి మనకు ఛాన్స్ ఇస్తాడు ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ మందని మనం గాయాలి ఆ వ్యక్తి ఎవరైతున్నారో ఆ కుటుంబం ఏదైతుందో దాన్ని మనం కాయాలి కాయడం అంటే ఏంది కాయడం మంద కాయడం అంటే మంద ఏదైతుందో అది ఎక్కడి నుంచి అక్కడ ఏదైనా అటాక్ పక్కన నుంచి ఏదైనా అటాక్స్ వచ్చినా ఏదో వచ్చినా పరాన్ని ఏదో వచ్చి తినడానికి వచ్చినా కూడా లేకుంటే ఏదైనా ఆరో అనారోగ్యం ఉన్నా కూడా దానికి మందకి ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా లేకుంటే ఏదో రోగం పెట్టేసి నశించిపోవడం ఉన్నా కూడా అంటే ప్రతి ఆ మందని ఎట్లయితే కాస్తామో ఆ ప్రజలను కూడా మనం కాయాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నాడు ఎట్లుండద్దంట బలిమితో రావద్దంట దేవుని చిత్త రావాలి ఇష్టపూర్వకంగా రావాలి డబ్బు విషయంలో ఉండకుండా సిద్ధం అనేస్తే ఒకటే నియమంతో దేవుని పైన ఆధారపడుకుంటే ముందటికి రావాలని చెప్పుకొస్తున్నాడు రెండో వచనంలో ఇంకా చూడండి పేతురు మొదటి పేతురు ఐదో అధ్యాయం మూడో వచనం మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదరులుగా ఉండు అలియ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైపోయింది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే చాలా నేను నేను నేను మూడు నాలుగైదు సంఘాలు తిరిగిన నేను ఫస్ట్ సంఘంలో నేను తెలుసుకున్నది ఏంటి అంటే పెత్తనం చెలాయించడం అనేది ఎక్కువ ఉంది అంటే పాస్టర్లు నేనే తయారు చేసినా నేనే సెట్ చేసిన నేనే ప్రాఫస అంటే ఏందో చెప్పినా నేనే ప్రవచనం అంటే ఏందో చెప్పినా నేనే హీలింగ్ ప్లేయర్ అంటే ఏందో చెప్పినా నేనే పరిశుద్ధాత్మ వరం ఎట్లుంటుందో చెప్పినా నేనే పాటలు నేర్పించిన నేనే వాక్యం నేర్పించిన అలాంటి అథారిటీ తోటి ఉంటారు కౌలుయ్య మనల్ని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు అంటే జస్ట్ మాదిరి కౌలుయ్య ఏంటిది జస్ట్ మాదిరి మనం మాదిరి మాత్రమే చూపాలి కానీ మనకు మాదిరి చూపించిందో దేవుడే హనకు మాదిరి చూపించిందే దేవుడే మనకు జ్ఞానం ఇచ్చింది దేవుడే ఎన్నిక మనల్ని ఎన్నుకున్నది కూడా దేవుడే ఎట్టి అసలు పనికిరాని మనకు కొత్త నిబంధనలు ఉంటుంది అవివేకులను పనికిరాని వలన అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న సంఘాలన్నీ ఏమవుతున్నాయంటే నేను చెప్తేనే వినాల నేను చెప్తేనే సేవకోవాలా నేను చెప్తేనే నడవాల నేను చెప్తేనే వాళ్ళు ఇంటికి పోయి ప్రార్థన చేయాలా ఆ విధంగా ఉన్నాయి దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటే నేను ఏదైతే రక్షింపబడి ఏ స్క్రీస్ నమ్మల బాపిటీషన్ తీసుకొని ఒక సంఘంలో స్థిరంగా సేవ చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నా అప్పుడే కొత్తగా బైబుల్ చదువుతా ఉన్నా నేను మంచిగా ఒక ఎయిటీన్ నైన్టీన్ ఉన్నట్టు ఉన్నప్పుడు బాగా బైబిల్లో ధ్యానం చేస్తూ దేవుని తోడి బాగా అంటుకట్టి ఉన్నా ఆ బైబుల్లో ఉన్న ప్రతి నాకు ఏం తెలియవలసి అంటే ఏదైతే సంఘంలో పనికి రాని ఉన్నాయో సంఘంలో ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో తప్పులు ఉన్నాయో అవన్నీ ఎత్తిపట్టి చూపిస్తా ఉంది బైబుల్ నాకు మరి ఈ సంఘంలో ఇది కాదు ఇది ఉండేది కాదు కానీ సంఘంలో ఇది చేస్తున్నారు అనేది ఎత్తిపట్టి చూపిస్తుంది అది ఎవరు చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తా ఈ సంఘంలో ఇది చేయద్దు సంఘంలో ఇట్లు ఉండొద్దు సంఘంలో ఇది చేయొద్దు అది అన్నట్టుగా నాకు చెప్పుకొస్తా ఉన్నాడు అయితే ఒకానొక సమయంలో ఈ పాస్టర్ ఎవరైతే నన్ను స్థిరపరిచిన పాస్టర్ ఉన్నాడో ఆ పాస్టర్ తోటి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు చర్చికి సరిగా వెళ్ళడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఫాస్టర్ ఎట్లా అనుకుంటుండ అన్నట్టుగా అప్పుడున్న సిచ్యువేషన్ ఉండి అయితే అదే సంఘానికి సంబంధించిన ఒక సిస్టర్ స్వప్న సిస్టర్ అని ఒక సిస్టర్ నాకు ఒక సందర్భంలో ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి వాళ్ళ నా బ్రదర్ది ఫాస్టర్ది నాకు ఫోన్ కలిసలేదన్న మా చుట్టాలలో ఒక పాప జర సీరియస్ ఉంది ప్రాథం చేస్తాడేమో అనుకుంటే అన్న ఫోన్ కలుస్తలేదన్న ఫోన్ లిఫ్ట్ చేస్తాడో కలుస్తలేదో అని చెప్పింది తర్వాత అవునా అమ్మ ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేయరా అని చెప్పేసి చెప్పుకోవచ్చు సిస్టర్కి చెప్పుకొచ్చిన తర్వాత ఆమె ఏమున్నదంటే అన్న మరి మీరు ఒకసారి ప్రాథం చేయొచ్చు కదన్న అంటే మనకు అప్ప చెప్పిన కర్తవ్యమైంది దేవుడు ప్రాథం చేయడమే ఎవరైతే కింద వాళ్ళని లేవనెత్తడమే దేవుడు ఏదైతే ప్రాణాలికి ఉందో సిస్టర్ మనకు ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత నేను చేయను అనడానికి మనకు ఆప్షన్ లేదు అది దేవుడు మనకు సిద్ధపరిచింది సరే అని చెప్పేసి నేను ఏం చేసినా సిస్టర్కి ప్రార్థన చేసిన ప్రార్థన చేసేసిన మళ్ళీ బ్రదర్కి మళ్ళీ ఒకసారి ప్రాణం చేయించుకోరా ఒకసారి ఫోన్ చేయని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ పాస్ ఉన్నారో వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే దిలీప్ వాళ్ళకు సపరేట్ గా ఫోన్లు చేసి ప్రార్థన చేస్తుండు అనేది తెలిసింది కానీ మరి ఇక్కడ నిజమా అబద్ధం అనేది దేవునికి తెలుసు ఎందుకంటే దేవుడు చూస్తున్న దేవుడు మనుషుల ముంగట మనం నటించడానికి వీల్లేదు మన జీవితం వెనకైనా ముందటైనా ఒకటే విధంగా ఉండాలా అది దేవునికి భయపడేటట్టు ఉండాలి అదే విధంగా మనం ఉండాలా అదే విధంగా నేను ఈ సందర్భం వచ్చినప్పుడు ఆ బ్రదర్ నాతో అన్నది ఏంటంటే నువ్వు సపరేట్ గా నువ్వు ప్రార్థన చేయడానికి ఆ సిస్టర్ నీకెందుకు ఫోన్ చేసేది అన్నట్టుగా మాట్లాడుకోవచ్చున్నారు అని ఫోన్ కలవకుంటే నాకు ఫోన్ చేసింది నేనంతా వాంటెడ్ గా ఫోన్ చేయలేదు కావాలంటే ఆ సిస్టర్ నా ముంగ నిలబెట్టి మాట్లాడవి ఒకవేళ నా తప్పంతా నేను రెడీగా ఉన్నా దేనికంటే దానికి అని చెప్పేసి నేను మాట్లాడినా అట్లాంటి సందర్భాలు కూడా వచ్చినాయి అంటే నా నాకు ఏదైతే సేవ్ అప్పుడు నా ఏజ్లో ఉన్నప్పుడు నేను చేసుకొచ్చినప్పుడు ఆ టైంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే విత్తనం చెలాయించడం మేము దగ్గర ఎక్కడికైనా పోయి మీటింగ్ చేస్తున్నామా ప్రాథం చేస్తున్నామా ఒక ముగ్గురు నలుగురు వెనుకపోండి వీళ్ళు ఎటు పోతురు ఏడే చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఎంబడి ఎందుకంటే సంఘంలో ఆత్మీయత ఏదైతే ఉందో అదంతా పడిపోయి అంత యువనస్తులు ఉండే అంత లోకానుసారంగా అయిపోయింది అక్కడ ఎందుకంటే యవనస్తులు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ముచ్చటస్తు తీసుకోదు ఎక్కువైపోతుంటారు అదేవిధంగా అక్కడ అయిపోయింది ఇంకోటి ఏంటంటే బైబుల్ అనుసారంగా నాకు ఏదైతే దేవుడు తెలియపరుస్తా ఉన్నాడో బైబుల్కి ఆ సంఘంలో జీవించే విధానానికి చాలా ఆపోజిట్ ఉండిపోయింది ఆ లోపట్న పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు ఇది కాదు ఇది కాదు సేవ అనేది ఇది కాదు ఇది కరెక్ట్ కాదు యవనస్తుడు ఇట్లా విచలవిడిగా ఉండకూడదు అన్నట్టుగా నాకు కొన్ని విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు ఒక సందర్భం వచ్చింది సందర్భం వచ్చినప్పుడు ఆ పాస్టర్కి డైరెక్ట్ గా ముఖం మీద బైబుల్లో ఉంది ఖండించమని కొత్త ఇబ్బందులు ఉంటది మనకు ఖండించమని చెప్పిండు ఆయన ప్రాఫెసీ తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నట్టే మైక్ పట్టుకొని కళ్ళు తెరిచి పాస్టర్ దీది పాస్టర్ అది ఆ బ్రదర్ అట్లున్నాడు ఈ బ్రదర్ ఇట్లున్నాడు అని లోకానుసారంగా ఏదైతే మనిషి ఆత్మ ప్రేరేపణ జరిగినప్పుడు వచ్చే ప్రవచనం వేరు ఉంటుంది లోకానుసారంగా వచ్చే వేరే ఉంటుంది ఎందుకంటే అది పరిశుధార్ పొందుకున్నది వాళ్ళకి మాత్రమే గుర్తుపట్టొస్తుంది అదేవిధంగా ఆ బ్రదర్ ప్రాఫెసి చెప్పడం నాకు ఇష్ట కరెక్ట్ అనిపించలేదు పరిశుధాత్మదేవి నాకు అది కరెక్ట్ కాదరా అన్నట్టు చెప్పుకొచ్చినట్టు నాకు అర్థమైంది వెంటనే నేను ఆ బ్రదర్ చెప్పిన ఇది కరెక్ట్ కాదన్న ప్రాఫెసిని తీసుకున్నావు అది కరెక్ట్ కాదు తప్పు అది ఇది వాక్ అనకుండా అది ప్రవచనమే కాదు ఫస్ట్ థింగ్ లోక సంబంధమైన రీతిగా ఉండదు ఆ మాటలు ఏవైనా ఉంటే అది కరెక్ట్ కాదన్న అని చెప్పుకొచ్చిన అది ఆయనకు నచ్చలే ఏదైతే నేను చెప్పినా అది ఖండించడం ఆయనకు నచ్చలే నేను తయారు చేస్తే నువ్వు తయారు చేయబడ్డావు నువ్వు నాకు చెప్పడం ఏంది అనేది ఆయనకు విపరీతంగా ఒక ద్వేషం ముగిచ్చేలాగ అయిపోయింది అయితే నేను ఆ బ్రదర్కి ఏం చెప్పిన అంటే సనా నేను మంచి చెప్పిన చెడు చెప్పిన దేవునికి తెలుసు ఒకవేళ నీకు సంఘానికి నేను రావాలనే ఆలోచన నీకు ఏమిటనేమో నాకు ఫోన్ చేయి అప్పుడు నేను వస్తాను ఒకనికి సంఘానికి రావాల్సిన అవసరం లేదు అంటే నాకు ఫోన్ చేయకు నేను నీ దగ్గర నువ్వు నా దగ్గర రాని చెప్పి చెప్పేసిన దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ సంఘానికి కానీ ఇప్పటికీ ఎప్పుడు కలిసినా కూడా మన బ్రదర్ అన్నట్టే ఉంటది మనస్తత్వం ఏంది అంటే ఆ పాత ప్రేరమే ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది కాకపోతే నేను ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంది అంటే చాలా సంఘాలు ఏం చేస్తున్నాయంటే పెత్తనం చెలా ఇస్తా నేనే సంఘానికి నేనే కాపర్ని అంటే ఎట్లయిపోయింది అంటే దేవుని స్థానం ఏదైతే ఉందో వీళ్ళు తీసేసుకుంటారు మేమే దేవులం అనే అయిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్న సేవకులు విశ్వాసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పాస్టరే దేవుడు అయిపోతుంది అక్కడ తరలి దేవుని స్థానం మనం ఎవరికి వద్దు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు దేవుడే అంతే మా కామ క్రోధ మదమసరాన్ని గెలిచింది దేవుడు ఒక్కడే మనుషుడు ఎవడు గెలవాడు ఒకవేళ దేవుడే మన మనుషులు ఏదైనా క్రియలు చేసినా కూడా అది దేవుని ప్రేరేపణ లేకుండా చేయరు హండ్రెడ్ కానీ చాలా మంది ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు సేవకులు విశ్వాసులు పెద్ద పెద్ద వాక్యం కూడా ఏం చేస్తున్నారు అంటే సేవకుని వెంబడిస్తున్నారు కానీ దేవుని వెంబడించడం కష్టమైపోయింది హలుయ ప్రాముఖ్యమైనది ఏంది అంటే దేవుణ్ణే వెంబడించాలి ఇక్కడ అదే ఎప్పు ఏమంటున్నాడు అంటే ముదరి పేదలో ఐదో వద్ద మూడో వచ్చిన ఏమంటున్నాయి మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువు అయినట్టుండక హలుయ ప్రభు అంటే గాడ్స్ అని ఇంగ్లీష్ లో మనం చూస్తే గాడ్స్ అంటుంది లాడ్స్ అని ఉంటుంది నేనే దేవుణ్ణి మందకు నేనే నేను లేకుంటే అసలు మందనే కదలదు మంద నడిపించబడదు అని అనుకుంటారు హలుయ మనం సౌలు పాత్రికలు చూసుకుంటే సౌలు చేసిన క్రియను బట్టి మళ్ళా దావేద లేవనెత్తి ఉండదు దేవుడు హలుయ్య అంటే నేను లేకుంటే జరగదు నేనే నడిపించినా నేనే తోపుతురు అనే సిచ్యువేషన్ వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్లో మన లోపల అంటే ఇక్కడ ఈ వచనంలో మనకు తెలియబరుస్తుంది ఏంది అంటే దేవుడు మనిషిలో గర్వం అనేది ఉండదు ఎంత మనం తెలుసుకున్నా ఎంత నడిపించినా ఏం చేసినా అది దేవుని చిత్తం లేకుండా దేవుని జ్ఞానం లేకుండా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం ఏది చేయం హ మనం అనుకుంటాం ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నా నాకు తెలిసినంత వీనికి ఏం తెలుసు తెలియదు దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకుంటాడో తెలియదు మా చిన్న నిన్నగాక మొన్న వచ్చిన తెలిసింది కూడా నలభై ముప్పై ఏళ్ళ నుంచి కూడా తెలియదు అలియ అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక టైంలో ఏ విధంగా ఎట్లా వాడుకుంటాడో తెలియదు కాకపోతే మరి ఇక్కడ మనకు చెప్పుకొచ్చేది అంటే మీకు అప్పగింపబడ్డ వారి పైన ప్రభు ప్రభునైనా అన్నట్టుండక మందకు మాదిరిగా ఉండడు అలియ ఎట్లుండాలా మందికి మందకు మాదురులుగా ఉండడు అంటే మీ ప్రవర్తన ఎట్లు ఉండాలి వాళ్ళకు నేర్చుకునేటట్టు ఉండాలి నేర్పించేటట్టు కూడా ఉండాలి నువ్వు మాదిరి లేకుండా నువ్వే ప్రభువు అన్నట్టుగా నేనే దేవుడు అన్నట్టుగా ఉండొద్దు అని చెప్పేసి చెప్పుకొస్తాను అన్నాడు ఇక్కడ మూడవ వచనం నాలుగవచనం మొదటి పేతరు ఐదో అధ్యాయం నాలుగవచనం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరటం పొందుదరు హలియ ఇక్కడ చూడండి ప్రధాన కాపరి ఎవరు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంట మీరు వాడబారని వాడబారని అంటే ఫేడ్ కాకుండా అంటే ఇప్పుడు ఒక మనం పాలిష్ కొడతాం ఏది గోల్డ్కి పాలిష్ కొడతారు సాఫ్ట్నెస్ కొడతారు కొడితే అప్పుడు షైనింగ్ ఇస్తుంటుంది ఈ షైనింగ్ ఇచ్చేదన్నా పోతుందంట కానీ దేవుడు ఇచ్చే కిరీటం ఏమవుతుందంటే అది షైనింగ్ అనేది పోవడం ఉండదంట హలుయా అట్లాంటి అంటే ప్రాముఖ్యమైనది అయితే అది పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరటం పొందుతారు హలుయా అన్నోన్ అంటే తెలియని దాన్ని మనం పొందుకుంటాం అది ఎవరు ఇస్తారు దేవుడే దేవుడే ఇస్తాడు మనుషుల మూలంగా ఘనతలు పొందుకోవాలి మనుషుల మనుషుల దగ్గర మనం ఏదో మంచి పాటలు పడితో పనిపించుకోవాలా లేకుండా మంచి వాక్యం చెప్పేసి మేము తో పనుకోవాలి పాస్టర్ దాగానే మన ప్రవర్తన అంతా మారిపోయి మనం చాలా మంచోళ్ళం పరిశుద్ధుల మంచియాలి అట్లా కాదు దేవుడే చేశాడు అంటే హృదయాన్ని ఖచ్చితంగా చూస్తుంటాడు మనం ముంగట ఎట్లున్నాం మినక పుంట ఎట్లున్నాం అనేది హండ్రెడ్ చూస్తాడు ఈ వాక్యం అనేది రెండు అంచెలు కట్గాం నాకు నీకు దాక్తుంది అందరికీ దక్కుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏంటంటే చాలా మంది ఇప్పుడు అంతా అలవాటు అయిపోయింది బైబుల్ ఇప్పుడు ఉన్న శాతాన్ని ఏం చేస్తుందంటే అలవాటు చేసేసింది సండే రాంగ్న ఏదో ప్రాధం చేయాలి వాక్యం చెప్పాలి మనకు వాక్యం కొంచెం జ్ఞానం ఇచ్చింది దేవుడు అప్పుడు మందం ఏదో వాక్యం తీసి చెప్పేద్దాం అనే మనస్తత్వానికి వచ్చేసినాడు అట్లాంటిది ఆ జీవితం ఇక్కడ దేవుడు ఏం చెప్పుకొస్తున్నా అంటే మందను మాదిరిగా చూపాలి మందని మాదిరిగా చూపించాలంటే ఏం చేయాలి ఎప్పుడు కాస్తనే ఉండాలి పలానా టైంలో మనం మర్చిపోయినాం అనుకో మంద ఏమైతే తరవైపోతుంది ఆ మందలో కూడా మనం ఒకప్పుడు మనం కూడా ఏంది గొర్రలమే మనకు కూడా కాపరి ఎవరు ఏస్క్రిస్తే అయిననే కాపరి అనేప్పుడు ఎప్పుడైతే మనం ఉంటామో ఆ మందులో మనం ఉంటాం మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దేవుని చిత్తానుసరంగా ఉండగలుగు హలుయ మొదటి పేదడు ఐదో అధ్యాయం ఐదో వచనం చదువుతున్న చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి వాని దీన మనసు వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోనుడు హలుయ ఇక్కడ చూడండి ఏమంటుండే మీరు పెద్దలకు లోబడి ఉండు హలుయ ఎవరు పెద్దలు దేవుని చేత ఎవరైతే నిర్ణయించబడ్డారో దేవుని చిత్తానుసారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దలే మీరందరూ ఎదుటి వాణి ఎడల దీన మనసు అని వస్త్రం ధరించుకొని ఇట్లాంటి వస్త్రం ధరించుకోవాలి మనం పై వస్త్రాలు ఏంది లోక సంబంధమైన వస్త్రాలు కాదు కానీ దీన మనసు అంటే చూడంగానే మంచి హ్యుమానిటీ అని ఉండేటట్టుగా ఉండాల ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును హలు పెద్ద పెద్ద రాజులు ఏం చేశారు ఏం చేయలేకపోయారు దావిద్ ఒక ఎక్కడనో ఫలానా ఆ మంతస్తుల నుంచి తీసుకొచ్చింది దావిని దావిద్ అనే వ్యక్తి ఒక ఏదో ఎక్కడనో అడవిలో ఉంటే ఏదో గుర్రని కాసుకుంటూ ఉంటే దేవుడు ఆయనను ఎంచుకున్నాడు మనం గమనించుకుంటే మన జీవితంలో కూడా మనం ఎంతో పాపలం లోకానుసారంగా చూసుకుంటే మనం భయంకరమైన పాపం ఇప్పుడు దేవుని నమ్ముకొని ఇట్లున్నాం కానీ ఒకవేళ దేవుని నమ్ముకోకుండా మన జీవితం ఎట్లుంటుంది లోకంలో ఉన్న భయంకరమైన పాపలం కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మాదిరిగా తీసుకున్న మనము ఆస్తున్నీ మాదిరిగా తీసుకోకూడదు సంఘస్తులను మాదిరిగా తీసుకోవద్దు ఎవరిని తీసుకోవాలి మాదిరిగా దేవుణ్ణి మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ఏమంటుండంటే దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును హరియ ఒకవేళ మనలో అహంకారం ఉంది మన దగ్గర నుంచి తీసేసి ఎవరికి దీనులకు అయితే ఎవరైతే ఎన్నికగా ఉన్నారో దేవునికి వాళ్ళకు అప్పగిస్తారంట మరి అట్లాంటి దీనత్వం మల్లపట్టు ఉందా లేదా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి మీరు పరీక్షించుకోవాలి చెప్తున్నా నేను పరీక్షించుకోవాల్సింది ఆరో వచనం దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మస్కులై మనస్కులై ఉండు హలుయ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఏమంటుండే దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు హలుయ మనకు చాలా మన జీవితంలో మనిషికి ఎన్ని కోరికలు ఉన్నాయా అంటే భయంకరమైన కోరికలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కోరికలే నా జీవితంలో ఇది జరిగిపోవాలి అది జరిగిపోవాలి అది అయిపోవాలి ఇది అయిపోవాలి ఎన్నో కోరికలు ఉంటాయి మనిషికి ఉంటే కానీ మనం ఏదైతే కోరిక కోరుకుంటామో అయ్యా నాకు ఇదొక్కటి చేయదాలు దేవా ఇక నేను మళ్ళీ నేను అడగానే అడగా అనుకో అది అయిపోతుంది అయిపోయినా మళ్ళీ ఇంకో సమస్యనో ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ అనుకుంటే మననే అడిగినాగా దేవుణ్ణి అది కార్యం చేసి మళ్ళీ అడగాను అనుకుంటే మళ్ళీ దేవుణ్ణి అడగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఏంటంటే మనస్తత్వం వస్తుంది మన జీవితం మనం చచ్చిపోయేదాకా దేవుని అడగాల్సింది ఎందుకంటే దేవుడు సృష్టించిన సృష్టి మనం ఆయన అడగకుండా ఆయన తయారు చేయకుండా ఆయనకు తెలియకుండా ఏం చేయలేం ఆయనను ఇక్కడ ఒకటే దేవుడు ఏమంటుంటే తగిన సమయం అందో మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కుల యుండు మనం ఏదైతే పొందుకోవాలని మనం ఆశపడుతున్నామో అది హెచ్చించబడాలంటే మన జీవితంలో అది నెరవేర్చబడాలంటే ఆయన బలిష్టమైన చేతి కింద అంటే ఆయన హ్యాండ్ ఎట్లుందంట పవర్ఫుల్ ఉంది ఇట్లా తక్కువ ఉంది ఇట్లా చేయకుండా ఉన్నది ఈయనకు చేయొద్దు అనే మనస్తత్వం లేదంట దేవునికి బలమైన చేయగా ఉంది దాని కింద ఆ చేతి కింద ఎట్లా ఉండాలంటే దీన మనస్కులై ఉండాలి అయ్యా నువ్వు దేవుడివే చేయకుండా నువ్వు దేవుడివే అదే మనస్తత్వం ఉండాలి మనకు మనం అబ్రహం చూసుకుంటే పాత నిబంధనల అబ్రహం ఏంది పలా దేశానికి పో నువ్వు నిన్న నీకు అక్కడ ఆశీర్వదిస్తానగానే అయ్యా ఎప్పుడు పోవాలా ఏ టైం పోవాలి ఎందుకు పోవాలి నా పోతే ఎట్లా ఆశీర్వదిస్తావు ఏమిటికి ఆశీర్వదిస్తావు ఇంకేమేమిస్తావు నాకు అని చెప్పేసి ఇవన్నీ క్వశ్చన్స్ ఏమి వేయాలి ఆయన గమన ఒకటే దేవుడు మాట చెప్పాడు మాట ప్రకారం సరే అయ్యాడు వెళ్ళిపోయి అంటే అక్కడ ఏం జరుగుతుంది జీవితం ఎట్లా సాగించబడుతుంది నా జీవితం మంచిగుంటుందా మంచిది ఇవన్నీ ఆలోచించలే వ్యక్తి ఒకటే మాట దేవుడు నన్ను సృష్టించింది దేవుడే నన్ను నడిపించే దేవుడు అడిగిపోయాక నన్ను దేవుడు నడిపిస్తాడు అనే ఒక మాటతో అంటే అబ్రహం ఏం చేసిండు విశ్వాసం అంటే చూసినా మనం కదా చూడకపోయినా చూడకుంటేనే నమ్మేయాలి అట్లాంటి మనస్తత్వంతో మనం ఎప్పుడైతే ఉంటామో దీని మనసుకులే ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఏం చేస్తాడంటే హెచ్చిస్తా ఉంటాడు చూడండి మొదటి పేతరు ఐదో అధ్యాయం ఏడో వచనం చదువుతున్నా ఆయన మిమ్మల్ని గుర్చి చింతించుచున్నాడు హాలియ ఇంకా బ్రాకెట్ లో మనం చూసుకుంటే లక్ష్యం చేయుచున్నాడు కనుక మీ చింత ఆయన మీద వేయ హలియ మనం అనుకుంటే చాలా సందర్భాల్లో ఉంటాయి ఎన్నో సమస్యలు మన జీవితంలో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి చాలా సందర్భాలు ఏమనిపిస్తుంది అంటే దేవుడు అది చేసిండు ఇది చేసిండు ఎన్ని ఎందుకు ఈ విషయంలో మాత్రం దేవుడు చేస్తున్నాడు నాకు పట్టించుకుంటలేడు ఏంది గ్యాప్ ఇంత టైం అయిపోతుంది ఇంకా అయితలేదు జీవితంలో ఈ కార్యము అనేది మనకు చాలా తనములు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇవన్నీ అంటే సాయితాన్యా ఎందుకంటే దేవుడు చేసడానికి తెలుసు దేవుడే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు లోకంలో ఉన్న కూడా తెలుసు కానీ ఫిర్మీ మనకు ఎట్లుంటుంది అంటే ఇది అవుతుందా కాదా అవుతుందా కాదా అవుతుందా కాదా ఈ తలంపులు అనేక సాయితాన్య కలియ ఎప్పుడైతే చాలా ఉన్నాయి మనకు ఎగ్జాంపుల్స్ బైబుల్లో చూసుకుంటే ఇక్కడ ఏంది అంటే ఏమంటు ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు ఎవరు చింతిస్తున్నారంట ఒక దేవుడు చింతిస్తున్నాడు అంట ఎవరి కోసం చింతిస్తుండు మన కోసం చింతిస్తున్నాడు అంట ఏం చేస్తుండే ఇంకా బ్యాకెట్లో ఒక మాట ఉంటుంది ఏముంది చూడండి లక్ష్యం చేయిచున్నాడు లక్ష్య మన మీద గురి నా బిడ్డ ఈయన కోసం నేను ఇది చేయాలి నా బిడ్డ కోసం ఇది చేయాల కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు ఎవరి మీద వేయాల ఆయన చింతిస్తుండి కాబట్టి ఆయన మీద వేయాలి హర్లుయ్య మనల్ని చింతపడడం అంటలేడు మీరు బాధపడుండి నేను ఇయ్యాను అని చెప్పేసి ఏం చింత నీకు నాకు ఈ బాధ ఉంది నా జీవితంలో ఇది నెరవేర్చబడాలా హయ్య కొంచెం లేట్ అయింది తప్పేముంది అయితే తప్పేమి హండ్రెడ్ ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేసేది దేవుడు ఇక్కడ చూడండి ఎనిమిదో వచ్చిన నిబ్బరమైన బుద్ధి గల మెలుకుగా ఉండు హలుయ ఎట్లా ఉండాలంట బుద్ధి గలవరమే మెలుకుగా ఉండాలంట ఇంకేమంటుండు మీ విరోధి అయిన అపవాదిని గర్జించు సింహలే ఎవరిని మింగుదన అని వెతుకు వెతుకుచు తిరుగుచున్నాడు హలుయ ఒక సైతాన్ని ఏం చేస్తున్నట గర్జించు సింహం వల్ల ఏం ఎట్లా ఎవరిని నాశనం చేద్దాం ఎవరిని ఆగంబట్టిద్దాం ఎవరిని విశ్వాసం నుంచి తొలగిస్తాం ఎవరి విశ్వాసాన్ని నీకు కాదు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటాడు ఒక వాక్యంలో కొన్ని విషయాల్లో వాక్యంలో మనం మీటింగ్స్లలో వెళ్తా ఉంటాడు దేవుడు వాక్యం చెప్పాగానే అబ్బాయి దేవుడు కార్యం చేసేస్తాడు అని విశ్వాసం మన లోపల వచ్చేస్తుంది ఇంటికి రాగానే పలానా పలానా బ్రదర్కి అయింది పలానా సిస్టర్కి అయింది నీకు ఇంకా అనే క్వశ్చన్ పెట్టాగానే సైతాను మన మనసులో మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంది అరే ఇప్పటిదాకా వాక్యం ఏనా అయిపోతుంది అనిపించింది అలా సడన్ గా మళ్ళీ అవుతుందా అనే థాట్ వస్తుంది ఏంది అనేది వస్తుంది అంటే ఇవన్నీ ఏంది సైతాన్ తీసుకొచ్చేది తలంపులు ఎప్పుడైతే మనం సైతాంది దేవుంది రెండు ఎనుకుంటుంటామో అటు ఇటు ఉంటాం పర్వాల అరులుయ ఇక్కడ ఎవరి సైడు వినాలంట దేవుని సైడు మాత్రమే వినాలంట ఇంకా చూడండి తొమ్మిదో వచ్చిన లోకమందున మీ సోదరుల ఎందు ఈ విధమైన శ్రమలో నెరవేర్చున్నామనేది విశ్వాసం స్థిరులై వాణ్ణి ఎదిరించడి అరులుయ లోకమంతటి ఏమవుతుందంటే ఇదే విశ్వాసం లేకుండా దేవుని మీద నమ్మకం లేకుండా చింత ఎవరి మీద పెడుతున్నా మన మీద మనమే పెట్టేసుకుంటున్నాం ఎవరి మీద పెట్టాలంట దేవుని మీద దేవుని భుజాల మీద పెట్టేసినాం మనకు ఆయన ఏం చేస్తున్నట్టే నీ చింతన అంతా తీసేస్తున్నట్టలుయ ఈ విధమైన శ్రమలో నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసం అందు స్త్రీలై వాన్ని ఎదిరించడు హలుయ ఎట్లా ఎదిరించాలా మనం ఎదిరించలేమంట సాయంత్రాన్ని ఎట్లా ఎదిరించాలా దేవుణ్ణి నాకు చేస్తాడు దేవుడే చేస్తాడు ఇంకా లోకంలో నువ్వుడు చేయాడు అని ఎప్పుడైతే మనం విశ్వాసంతో ముందడుగు చేస్తున్నామో దేవుడు మన జీవితంలో కార్యాలు ఖచ్చితంగా చేస్తాడంట ఇంకా చూడండి పదవచనం తన నిత్యమైన మహిమకు క్రీస్తునందు మమ్మను మిమ్మల్ని పిలిచిన సర్వకృపా నిధి అగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును హరియ ఏంటంట చాలా ప్రాముఖ్యంగా దేవుడు వివరిస్తా ఉన్నాడు పైన చెప్పిన తొమ్మిది వచనాల్లో మళ్ళా పదో వచనంలో దాన్ని కంక్లూజ్ చేస్తుంది ఇక్కడ ఏమంటుండంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాది నిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట హలుయ ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తుండండి ఏమంటుండే కొంచెం కాలం మీరు క్షమ పడతారు హలుయ మీరు చచ్చేదా కిడ్నీ క్షమ పడతారు అని చెప్పేసి అంటలేడు ఇక్కడ దేవుడు ఏమంటుండంటే కొంచెం కాలం మీరు శ్రమ పడిన తానే తానే అంటారు ఇక్కడ ఏసుక్రీస్తు తానే ఏసుక్రీస్తే మిమ్మల్ని పూర్ణిగా చేసి స్థిరపరిచి బలపరిచను హలియ నీ ఎప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడయ్యా అంటే దేవుడే నాకు దిక్కు ఇంకా వేరే వాడు లేడు దిక్కు అన్నప్పుడు మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు హలో పలానా ఫాస్టర్ చేస్తే పలానా బ్రదర్ దగ్గర పలానా హాస్పిటల్ పోతే లేకుంటే పలానా దగ్గరికి పోతే అయ్యింది అనేది మనం చేసినాం అనుకో దేవుడిని అవసరం లేదు పైన ఫాస్టర్ దగ్గర పోతేనే అయ్యింది కాబట్టి ఫాస్టర్నే గ్రేట్ చేస్తూ ఉంటాం అట్లా కాదు దేవుడు ఏం చేశాడు అంటే కొన్ని లేట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు నా మీదనే ఆధారపడాలి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేనే దేవుడు అని నిరూపించేదాకా దేవుడు కార్యాలు అనేది మన జీవితంలో చేయడు హలుయ మనము ఇజ్రాయల్ ప్రజల గురించి చూస్తే పాత నిబంధనలు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు ఏం చేశారంటే బాణిసత్వంలో ఉన్నారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక సేవకుని ఎంచుకున్నాడు ఆయననే వ్యక్తి అయితే ఇక్కడ చెప్పుకొచ్చిన ముచ్చట ఏంటి అంటే నేనే దేవుణ్ణి నా మీదనే ఆధారపడాలని చూపించడానికి ఇజ్రాయెల్ ప్రజలకు ఒక పది అద్భుతాలు చేసి చూపించాడు ఆ పద అద్భుతాలు ఇప్పటికీ జరగలేదు ఇంకా హలుయ అవి మళ్ళా రిపీట్ కాలేదు ఆ పదద్భుతాలు చేసి చూపించినా కూడా ఆ ఇజర్ ప్రజలు అట్నీ ఉన్నారు అట్లాంటి జీవితం మనం ఉండకూడదు ఇక్కడ ఏంటంట కొంచెం కాలం మీరు శ్రమ పడినమాట తానే మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను హలుయ ఏసు ఇక్కడ చూడండి తానే అన్న కడ ఏసు క్రీస్తే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను హలుయ మనల్ని ఇక్కడ గ్రూప్లో ఎంతమందినైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది అయితే సమస్యల కోసం ప్రార్థన చేస్తారో వాళ్ళందరి ఎవరు చేస్తారంట ఏసుక్రీస్తు మాత్రమే చేస్తాడు మరి పాస్టర్లు ఏం చేయాలి సేవకులందరూ ఏం చేయాలి వీళ్ళు చేయొద్దా వీళ్ళ మీద నమ్మకం ఉంచొద్దా అన్న అంటలేను వాళ్ళకంటే ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడే ఆయననే మనం ఆరాధించాలా వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవాలా ముందుడు పోవాలి కానీ వాళ్ళే గొప్ప వీళ్ళు చేస్తేనే ప్రాధాన హీలింగ్స్ జరుగుతాయి వీళ్ళు చేస్తేనే కార్యాలు జరుగుతాయి అన్న మనస్తత్వానికి వచ్చేసాం కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు అట్లా కాకుండా దేవునిపైనే ఆధారు దేవుడే చేస్తాడు మరి గైడెన్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి పలానా ఫాస్టర్ దగ్గర నుంచి పలానా సిస్టర్ దగ్గర నుంచి పలానా బ్రదర్ దగ్గర నుంచి మనం తీసుకోవాలి అంతే ముందడ పడ్డానికి మాత్రమే వాళ్ళు కానీ వాళ్ళే దేవుడు కాదు అందుకే ఇక్కడ మాదిరి చూపియాలని చెప్పేసి ఇక్కడ మనకు మూడో అధ్యాయం చెప్పి మూడో వచనంలో చెప్పుకోవచ్చండి ఇక్కడ చూడండి పదకొండవ వచనం ఊహించేస్తాం యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగను కాదు ఏమంటుంటే దేవుడు ప్రతి ఒక్కటి ఇక్కడ వివరించుకుంటూ వచ్చండి ఎట్లు ఉండాలి ఏ విధంగా ఉండాలి ఒకవేళ మనం సేవ చేయాలని మన ఉద్దేశం మనకు ఉందా మందను కాసే ఉద్దేశంలో మనం ఉన్నామా ఒకవేళ మందకు మాదిరిగా మనం ఉన్నామా మన జీవితంలో కార్యాలు జరిగించుకుంటా వాళ్ళ జీవితంలో కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తున్నామా మనమే కొట్టుమిట్టాడుకుంటా వాళ్ళకు కార్యాలు జరుగుతాయని చెప్తున్నామా ఏ విధంగా మనం ఉన్నాం ఏ విధంగా ఉండాలా ఏ విధంగా మాదిరిగా ఉండాలా అంటే ఏజుక్రీస్తు లాగానే ఉండాలనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చిండు పదకొండు వచనాలు ఇంకా చాలా ఉన్నాయి విషయాలు ముందడుకపోతే ఇంకా టైం ఏర్పడుతుంది ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా ఆమె థ్యాంక్ యూ స్తున్నాడు థ్యాంక్ యూ ప్రార్థించండి కలు ముసుకుందాం స్తోత్రం పరిశుద్ర మహనద్రా సర్వణద్ర జీవల దేవుడు వేసేయా నీకు వంద నాడు జరుగుతుంది నమ్మకమైన దేవుడా మంచి దేవుడా వేసేయా నీకు వంద నాడు చెల్లించినా అయ్యా సుమసిల్లి అయ్యా మాకు మా జీవితం అయిపోయింది అనే సమయంలో అయ్యా నువ్వు మంచి మాట్లాడుతున్నాడు మమ్మల్ని ముందర నడిపించి లేవనెత్త దేవుడు వేసేయా నీకు వంద నాలు చెల్లిసినా నీవే మా దేవుడు జరుగుతుంది అయ్యా నీ ద్వారానే మేము కార్యాలు జరిగించుకోవాలా అయా మందకు మాదేవిగా ఉండాలి జరుగుతుంది అయ్యా మందకు యజమానులాగా మేము ఉండకూడదు జరుగుతుంది ఆయా నిశ్చితానుసారంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయండి అయా సేవను నడిపించే హృదయాన్ని మాకు దయచండి ముఖ్యంగా హెచ్చించుకోబడకుండా అయ్యా తగ్గించుకునే గ్రహణాన్ని మాకు దయచండి జరుగుతుంది ప్రతి ఒక్కరికి దయచండి జరుగుతండి గొప్ప దేవుడు అయ్యా సేవా నీకు వందనాలు అయ్యా భారం కలిగి శ్రమతోటి సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు చేసిన జరుగుతుంది అయ్యా వారి సేవ జీవితంలో మీకు కాబలనం దయచండి అనేకులు మార్చబడే శక్తిని వాళ్ళకు దయచేదండి గొప్ప దేవుడ ఏసే అనేక వందనాలు ఎంతమంది అయితే శ్రమతోటి ఇబ్బందితోటి ఆయా బిడ్డ మీద ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు ఏమైనా తినది అండి ఈ రోజు మాకు ఆరోగ్యం మంచిగా ఉందిన జరుగుతండి రేపు విడుదాలు ఎట్లా ఉంటుందో మా జీవితం మొదలు జరుగుతుంది అయ్యా నువ్వే మా మందరికి కాపరివైనా జరుగుతుంది ఏసీ అనేక వందనాలు చెల్లించిన జరుగుతుంది అయా విశ్వాసంతో ముందడుగు వేసేవారు కృపాకు నకర ముందు దయచేయండి గులో ఉన్న ప్రత్యేక బిడ్డను పేరు పైన తాకి ముట్టి కనకరించండి వారికి ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల దయచేయండి ్రదర్ ప్రైజ్లాడు బ్రదర్ అంశాల కోసం ప్రార్థించండి బ్రదర్ సీరియస్ ఎవరైతేన్నారో వాళ్ళ కోసం అంశాల కోసం ప్రార్థించండి ముగించండి ఆశీర్వాదం కూడా ఇవ్వండి బ్రదర్ మహా మహోన్నతుడ కృపా కనికరం గల దేవా జీవం కలిగిన తండ్రి యేసు ప్రభ నీకు వందనాలు నీకే కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు దేవ ఈ గడిచిన కాలం ఈ దినం వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినారు ప్రభ పాటల ద్వారా మీరు మైము పొందినారు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి విన్న ప్రతి వాక్యాన్ని ప్రభ మేము పాటించాల వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండాలా లేకపోతే ప్రభ మేము భక్తి కలిగిన ఆ భక్తి వేషధారణతో కూడి ఉంటుంది కాబట్టి ఏ విషయంలో కూడా ప్రభానైనా మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా ప్రభ నీ యొక్క బలిష్టమైన చేతుల మేము దీన మనుసుకులై మాలో ఎలాంటి అహంకారము దుర్మార్గం ఉండొద్దు ప్రభానైనా ఎందుకంటే మేము దీనత్వం కలిగి ఉంటే దీనులకు నీవు కృపా అనుగ్రహిస్తానన్నావు కాబట్టి తండ్రి అరీతిగా విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా విరిగినలిగిన మనసు కలిగిన వారిగా మేము ఉండాలా ప్రభ నాయన తండ్రి నీ సన్నిధిలో మేము యదార్థంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా మేము ఉండాలా ఏ విషయంలో కూడా మేము హెచ్చించొద్దు మనుషుల మెప్పు మనుషుల ఘనత మేము కోరొద్దు ప్రభ మనుషులు పైరూపం లక్ష్య పెడతాడు యహో వారి హృదయాన్ని లక్ష్య కాబట్టి మా హృదయ రహస్య దేవుడు మాలో ఉన్న సమస్తము అంతర్యముని దేవుడు నీ కన్నులకు సమస్తం తేట పడుతుంది కాబట్టి నాయన మీరు మెచ్చుకునే బిడ్డలుగా మేము ఉండాలా కాబట్టి గొప్ప దైవానికి వందనాలు మెలుకుగా ఉండమన్నావు ప్రార్థన చేయమన్నావు కాబట్టి మా విరోధేన అపవాది సాతాను గర్జించ సింహం వల్లే తండ్రి వెతుకుతున్నాడు కాబట్టి ప్రభ ప్రార్థనలో మేము ఎడతెగగా ఉండుటకు మీకు సహాయం దయచేయండి అలాగే ప్రభ దేని విషయంలో మేము అనుమానించకుండా సందేహించకుండా దేని పట్ల అభ్యంతర పడకుండా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడవైన దేవుడవు ప్రభ నాయన నీ ముందుకు పోవాలా మేము కలిగి ప్రతి సమస్యల్లో ప్రతి కష్టాల్లో బాధల్లో నువే మాకు దిక్కు నువే మాకు ఆధారం నువే మాకు ఆశ్రయం ప్రభనైనా కాబట్టి ఏ విషయంలో మేము భయపడకుండా చింతపడకుండా నైనా మా భారము మా చింత యావత్ నీ మీద ఉంపితే నువ్వు మాకు సహాయం చేస్తానన్న దేవుడో ఆపత్కాలంలో నువ్వే నమ్ముకునదగిన దేవుడో సహాయకుడు వర్ణవు కాబట్టి ప్రభ ఏ విషయంలో కూడా మేము నాయన తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా నీలో మా జీవితం సురక్షితంగా ఉంది మా శరీరమే కానీ మా ఆత్మ కానీ మా జీవితమే గాని ప్రభ నీలో సురక్షితంగా ఉంది ఎందుకంటే మీరు మా పట్ల కలిగిన తలంపులు ఉన్నతమైనవి శ్రేష్టమైనవి తండ్రి కాబట్టి ఏ విషయంలో తండ్రి ఈ లోకరీతిగా మేము చింతించకుండా నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతకాల కాబట్టి ఈ యొక్క వాక్యాల గురించి మీరు మాట్లాడినారు కొంతకాలం మీకు శ్రమ అన్నావు ప్రభ కాబట్టి మరణం వరకు ప్రభ నీ పట్ల మేము నమ్మకమైన వారిగా ఉండటకు మీరు సహాయం దయచేయమని అలాగే తండ్రి ప్రార్థనా అంశాల గురించి సన్నిధిలో వచ్చి మేము ప్రార్థిస్తుండగా తండ్రి దేవి సిస్టర్ యొక్క సర్జరీ గురించి సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ఆ సర్జరీ విషయంలో మీరు తోడుగా ఉండండి సహాయకుడిగా ఉండండి మీరు ఆ సర్జరీ మంచిగా జరుగుటకు మీరు సహాయం దయచేయండి వాళ్ళ భర్తని ప్రభావ ఆ యొక్క దురాత్మల నుంచి ఆ ఆల్కహాల్ స్పిరిట్లను బంధించి వాటి నుంచి ఆయనకి విడుదల దయచేసి ఆయనను మీరు రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రవిచల్ల బ్రెదర్ కిడ్నీ లివర్ హార్ట్ గురించి మేము ప్రార్థిస్తుండగా నాయన ఆ యొక్క కిడ్నీ లివర్ని హార్ట్ని మీరు స్వస్థపరచండి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థత ఆయనకి అనుగ్రహించండి సంపూర్ణమైన రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా తండ్రి ఆటంకాలు కలగజేస్తున్న ప్రతి చీకటి శక్తులను మీరు ఆయనకి దూరపరిచి నాయన నీలో ప్రభా రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే రాజేష్ బ్రదర్ యొక్క క్యాన్సర్ గురించి మేము ప్రార్థిస్తుండగా నాయన విశ్వాస ప్రార్థన ఎవరినైనా ఎంతటి రోగినైనా స్వస్థపరుస్తుందన్న కాబట్టి ప్రభు అతన్ని లేపును అన్నావు ప్రభ కాబట్టి ఒక బ్రదర్ని ఇక్కడ ప్రార్థించే ప్రతి ఒక్కరిని మీరు లేపండి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రతి ఒక్కరికి మీరు పొందిన గాయాల చేత ఉన్న స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభ అలాగే రీనా సిస్టర్ పక్షవాతంతో బాధపడుతుంది ఆమె పట్ల కూడా మీరు కనికరించండి మీ కృప చూపించిన ఆయన ఆమె కూడా ప్రభా ఆ యొక్క నుంచి మీరు స్వస్థత దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ గురించి వాళ్ళ బిడ్డల గురించి చదువుల గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ యొక్క బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ నుంచి మీరు స్వస్థత దయచేయండి వాళ్ళ బిడ్డలు మంచిగా చదువుకుంటుండగా ఆ బిడ్డలకు మంచి జ్ఞానము తెలివి అనుగ్రహించండి చదువులో ఉన్నతమైన స్థితికి మీరు లేవనెత్తండి ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఆ బిడ్డలకు మీరు తోడుగా ఆ కుటుంబానికి ఆ సిస్టర్కి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే అనసూయము సిస్టర్ కాలు సర్జరీ గురించి ప్రార్థిస్తుండగా యొక్క సర్జరీ జరుగుటకు మీరు సహాయం దయచేయండి నైనా ప్రభా యొక్క కాలును మీరు ముట్టండి తాకండి ఆ కాలుకి మీరు మీ జీవం అనుగ్రహించండి ప్రభ నైనా అలాగే ప్రభా సరిత సిస్టర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ గురించి సన్నిధిలో మాట్లాడుతూ ప్రార్థిస్తుండగా ప్రభా సిస్టర్ మీరు కనికరించండి కృప చూపించండి ఆ భయంకరమైన వ్యాధి నుంచి రోగం నుంచి మీరు నా ప్రభ నాయన తండ్రి మీరే గొప్ప కార్యం మా కుటుంబం పట్ల సిస్టర్ పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే లక్కీ అనే చిన్న పాపకి కాల్ బోన్ గురించి ప్రార్థిస్తుండేగా ప్రభా ఆ కాల్బోన్ యొక్క సమస్యని మీరు ముట్టండి ఆ వ్యాధిని మీరు ముట్టండి సమస్యను మీరు పరిష్కరించండి ప్రభ ఆ బిడ్డ పట్ల మీరు కనికరించి కృప చూపించి స్వస్థపరిచి ఆ బిడ్డను మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోండి అలాగే శివదాస్ అనే బ్లడ్ క్యాన్సర్ గురించి ప్రార్థిస్తుండగా ప్రభ యొక్క బ్రదర్ని మీరు కనికరించండి కృప చూపించండి ఆ భయంకరమైన వ్యాధి నుంచి నాయన మీరు స్వస్థ దయ మీరు రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాము అలాగే నా గురించి ప్రార్థిస్తుండగా ప్రభాయినాకు మీరు తోడుగా ఉండండి పరిచర్లో ముందుకు నడిపించండి ప్రభ ఏ ఆటంకాలు లేకుండా నీ సేవలోనైనా ముందుకు పోవటకు ఉద్యోగ విషయంలో అన్ని విషయాలలో ప్రభ నువ్వు మాకు తోడు ఉన్నందుకు అరీతిగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా లాగా మీకు అనే పాప గురించి ఆ యొక్క నుంచి ప్రార్థిస్తుండగా మీరు ఆ బిడ్డను స్వస్థపరచండి ఆ బిడ్డను మీరు తాకండి ఆ షుగర్ ఏదైతే ఉందో అదంతా నార్మల్కి రావాలా ప్రభా ఆ బిడ్డ పట్ల మీరే కృప చూపించి కనికరించి ఆ బిడ్డని స్వస్థపరిచిన ఆయన మీకు వరకు సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభానైనా అలాగే తిమోతి బ్రదర్ యొక్క సేవకుడు ఆయన సెల్యులైటిస్ అనే వ్యాధితో బాధపడుతుండగా ఆయనని కూడా మీరు ముట్టండి ఆయనని కూడా మీరు తాకండి స్వస్థపరచండి ఆ కుటుంబానికి ఆయనకి మీ శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే నాగేశ్వర బ్రదర్ గురించి లంగ్స్ లో ప్రాబ్లం ఉందంట కిడ్నీలో ప్రాబ్లం ఉంది ప్రభా యొక్క లంగ్స్ ని కిడ్నీని మీరు ముట్టండి ఆ లంగ్స్ కి కిడ్నీకి ఆయన ఏసుక్రీస్తు నామంలో మీరే జీవం మీ రక్త అందులో పెట్టి ఆ రెండు అవయవాలు మరల నూతనమయ్యి నాయన పనిచేయటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంది ం ప్రభ అలాగే నితిన్ బ్రదర్ యొక్క యాక్సిడెంట్ అయింది కాలు విరిగిందని చెప్తున్నారు ప్రభా యొక్క బ్రదర్ యొక్క కాలు ఎక్కడైతే విరిగిందో ఆ కాలు మరలా కట్టుటకు మీరు సహాయం దయచేయండి గాయపరచువాడు మీరే గాయాన్ని కట్టువాడు అని ప్రభా కాబట్టి ఎక్కడైతే కాలుకి గాయం అయిందో ఆ గాయాన్ని కట్టండి స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే జర్మియా బ్రదర్ కూడా మీరు తోడుగా ఉండండి ఆ బ్రదర్ ని కూడా మీరు స్వస్థపరచండి మరలా యథావిధిగానైనా నూతనంగా తను రావాలా మన తండ్రి కాబట్టి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన ప్రతి కీడు తొలగించండి కుటుంబ సభ్యులకి అయినా జర్మియా బ్రదర్కి అయినా మీరు విశ్వాసంలో బలపరిచి మీద ఆ కుటుంబం పట్ల కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇక్కడ ప్రార్థించిన ప్రతి ఒక్కరి పట్ల మీరు కనికరించండి ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపించండి మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళని మీ వద్దకు వచ్చిన వారిని మీకు ప్రార్థించే వారిని ఎవరిని ఎంత మాత్రము ఏ మాత్రము నువ్వు త్రోసిపోయినన్నావు ప్రాభ ఆ దినం మీరు నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మంది మిమ్మల్ని ఆశ్రయించినారు ఎంతో మంది మీ అద్దకు వచ్చినారు మీ శరణ కోరినారు కుమారుడ మా కనికరించని ప్రతి ఒక్కరు మీ వెంటబడ్డారు వెంబడించినారు అలా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచినారు ప్రాభ కాబట్టి నువ్వు నిన్న ఒకటే రీతిగా ఉన్న దేవుడ ఆ రీతిగానే ఇక్కడ ప్రార్థించిన ప్రతి బిడ్డ పట్ల మీరు కనికరించి కృప చూపించి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి వాళ్ళందరినీ మీ కొరకు సాక్షిగా లేవనెత్తండి రక్షణ పొందని వాళ్ళు ప్రతి ఒక్కరూ రక్షణ పొందుటకు మీరు సహాయం దయచేమి ప్రతి ఆత్మ నాయన నశించిపోకుండా రక్షింపబడుటకు మీరు సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం ఒక రాత్రి కాలంలో నీ వాక్యం ద్వారా మాట్లాడినావు ప్రాభ చెప్పిన ప్రతి వాక్యానుసారంగా నాయన మమ్మల్ని మేము వాక్యానికి విధేయత చూపించాల ఏ విషయంలో ప్రాభ మమ్మల్ని మేము హెచ్చించకుండా ప్రతి విషయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సాత్వికముతో నీ వాక్యాని గ్రహించాలా ఆ రీతిగా లేకపోతే నీ వాక్యానికి లోబడాలా మా కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టాలా ప్రభా అప్పుడే ప్రభా నీకు మాదిరిగా ఉండగలము ఇతరులకు మాదిరిగా ఉండగలము ఇతరులను నైనా నీ చెంతకు నడిపించగలము నైనా నీకు నమ్మకమైన పరిచారకులుగా సేవకులుగా మేము ఉండగలము అలాంటి స్వభావము మా అందరికీ దయచేమని ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచర్లో ప్రభ వాళ్ళ కుటుంబంలో చేసే ఉద్యోగంలోనైనా వాళ్ళ రాకపోకల్లో అన్నింటిలో మీరు తోడుగా ఉండి ప్రతి స్థలంలో ప్రభ మీరే కాపాడమని వాళ్ళు చేస్తున్న ప్రతి పరిచరలో ప్రభావ మీరు తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించి అనేకులు రక్షణలోకి వచ్చేటకు అనేకులు నీ సన్నిధికి నేనైనా నీ చెంతకు మీరు సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని మేము కొరకు బలమైన సాధనంలాగా వాడుకోండి కలిగి ఉన్న బట్టి అక్కరతలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రభావ మీ క్రీస్తు మహిమధ్వరంలో ప్రతి ఒక్కరి అవసరాలు మీరు తీర్చమని నైనా బాధల్లో ఉన్నవాళ్ళు రోగములతో ఉన్నవాళ్ళు కృంగిపోయి ఉన్న వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నవాళ్ళు శ్రమంలో ఉన్న వాళ్ళు నాయన శోధనలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల మీరు కనుకరించి కృప చూపించి ప్రతి ఒక్కరికి మీరు మాత్రమే దేవుడు కాబట్టి మీరు మాత్రమే నమ్మదగిన కాబట్టి మిమ్మల్ని ఆశ్రయిస్తే అదే ధన్యత మేలు కాబట్టి ప్రతి ఒక్కరి ప్రభా ఆ రీతిగా ఉండి ప్రతిదీ నేను నీ కృప ద్వారా పొందుటకు మేమంతా నైనా మీరే కృప చూపించి సహాయం చేయమని ఈ వాక్యానుసారంగా నా జీవితం లేకపోతే నన్ను క్షమించి ఈ వాక్యానుసారంగా నేను నడుచుకున్నటకు మీరు సహాయం దయచేను ఏసు క్రీస్తు నామంలో దేవ తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు తండ్రి కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ కుటుంబ సభ్యులకి ఎవరి గురించి అయితే మానక నిరంతరము విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న ఆ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే ఈ లోకంలో ఎంతో మంది నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత సమస్యల గుండా శోధనల గుండా కష్టాలు ఆపయదలు అపాయాల్లో ఉన్న వాళ్ళందరికీ మన అందరికీ ఆయన కృపా కనికరము సమాధానము మన అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించిన గాక ప్రైజ్లాడ్ అక్క అందరికి సిస్టర్స్ బ్రదర్స్ అందరు ప్రైజ్లాడు